కోరువంచరో కొటారు ఆరసి మనస అంతరాత్మకు కొండల పొడవులు కోరిక కుప్పలు పండిన పంటలు భవములివి నిండిన రాసులు నిజ కర్మంబులు అండనెవి మాయారంభములు విషయ పురాసులు పొలివారేటి ఊరుపు గములు కలుషపు మదమున కాపు గప్పినవి అలవి మీరమాయారంభములు బడినింద్రియముల బంతులు నురిపి కడురతుల దండ కట్టలతో ఎడనడ శ్రీవేంకటేశు మహిమలవే అడియాల పుమాయారంభములు